సరే ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా జీవం గల తండ్రి జీవాధిపతి నీకే స్థుతు స్తోత్రాలు అర్చించుకుంటున్నాయినా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న మమ్మల్ని సజీవెడుతున్న దీని దేవరాత్రి మిమ్మల్ని దాచిస్తూ కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని దాచించిన దేవ మహోన ప్రేవ తండ్రి నీకు వన్నలు నీకే కృతజ్ఞతలు అర్చించుకోవచ్చు గొప్ప సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరుడు ఈ యుగంలో మీకే కలిగి నా దేవనా ప్రభా ఇక మధ్య కారణంలో ప్రభావ నాకన్ని మీకు సన్నిధికి వచ్చిన ప్రభావ మీరే మాతో మాట్లాడే ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించని ప్రభావ మీ పరలోకపు జ్ఞానం చెప్ప నింపని ప్రభావ మీ సముచితమైన జ్ఞానం నింపని ప్రభ వాకి మీద సత్యం గ్రహించలాగిన మా అంతరంగా కురిసిన ఆత్మీయత విప్పని మా అంతరంగా కురిసిన బలపరచని ప్రవ మా దేవులను స్వచ్ఛపచ్చని మా తండ్రి ప్రభా మీ వాక్యం సత్యం చూసిలాగనా ధర్మశాస్త్రాలని ప్రభావ ఆశ్చర్య సంగతులు మేము చూసేలాగ మా కళ్ళని చెరగని ప్రభావం గ్రహించాలా మా భద్రపరచుకోవాలా రాసుకోవాల ప్రభావప్రకారం మీ జీవించాల ప్రభావ మరియు విశేషంగా అనుభవపూర్వకంగా ప్రకటించాల ప్రభావ అలాంటి సేవ జీవితంలో మేము నటించిన ప్రభావం నడిపించండి మరి ఈ ఆటంకాలను కొట్టి ప్రభావం వాక్యం మీరు మాతో మాట్లాడండి మీకు పరిషదార్థం మీరు దయచేసి ఈ ఆరదంతవ మీరు ఆధిపత్యం నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమాలి ఏసుక్రీస్తు ఆమేన్ నామంలో ప్రార్థిస్తాం సర్వే ఆమెన్ ఆమెన్ ఆమెన్ సార్తారా ఆకందు భయపడను నేను దేనికి భయపడను ఆకమందుని ఉండగా నేను ఎవరికి భయపడను ఇది లోకములు నా నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చూసిన సైతానుడు సంహరింప చూసిన సమూహమున చుట్టిన చైతానుడు సంహరింపజూసిన నా సహవాసిగ నీ ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగ నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకషముందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుందగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుందగా నేను దేనికి భయపడను వ్యాధులు తరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాదులు కరువును శోధనలు బాధలు దూకము వేదనలు మరణమునింగగా కాంక్షించిన నేను దేనికి భయపడను మరణమునింగగా కాంశించిన నేను దేనికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నివి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెనక జయక పాడి ప్రభు నడుగు పడిపోయిన వెనయ పాడి ప్రభు నడుగు క్షణీక్షనుగు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ సాబూ నువ ఎవరికి భయపడకు ఆకాశమందు ఉండగా ఎవరికి భయపడను నిలోకములు నా కుందగా నేను దేనికి భయపడను ని లోకములు నా కుందగా నేను దేనికి భయపడను అలాలు పరిశుద్ధుడా ప్రియన్ మాతడు నాయనస్తే గొప్ప రాజా ని ప్రభా నీ పాదవును కొందనాలు తండ్రి నన్ను వేస్తే ప్రభా గత వారమంతి మమ్మల్ని ఎట్ల కింద కాపాడినందుకు నీకు తండ్రి నేనేస్తే ప్రభ ఎండ నుంచి నాయన తెగల నుంచి మమ్మల్ని కాపాడినందుకు నీకు ప్రభా నేనే వేస్తే ఈ వాక్యం చెప్పబోతుండగా నేను వేసే నాకు తెలివిని జ్ఞానం తెచ్చియండి నా సొంత తలంపులు అన్నీ కొత్త వేసేమని అడుగుతున్నాం తండ్రి ప్రభ గొప్ప రాజా నాయన ప్రభా సెలవించిన ప్రకారం మేము జీవించుటకు నేనేస్తే మాకు సహాయం దయచేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా దినదినము నేనేస్తే ప్రభా పరుతులు లేచుంటున్నాం తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా నేనేస్తే ప్రభావ మేము నిలబడు ఉండటం మాకు సహాయం తెచ్చేస్తారని నిస్వీకరిస్తున్నాము అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె రవాణా చదవ నాకు కొంచెం చదువుతుంది మీరు నన్ను ఏర్పరుచుకున్న మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని తిని ఏర్పరచుకొని మీరు ఒకరికొకడు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అయితే దేవుడు వాక్యం ఏం చదివిస్తుందంటే మనం పుట్టకం అంటే తల్లి యొక్క గర్భం నుంచే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం దేవుని ఏర్పరచుకోలేదు దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్లాన్ ఏ విధంగా ఉన్నదో మనకు ఈ వాక్యం ద్వారా తెలుస్తా ఎందుకంటే నేను ఒక బుక్ చదివేటప్పుడు నాకు తెలుగు రాదు మెల్లమెల్ల చదివేటప్పుడు ఒక భక్తి బుక్ ఉంది అనమాట పాత బుక్లలో దొరికింది అది తీసి చదువుతున్నా అనమాట ఒక పేపర్ కంపిటీషన్ అంతే అందులో ఒక ఇరవై ఐదు ఒక పేపరే చదివిన అందులో ఉందన్నమాట ఈ వాక్యం అరే అవును నిజమే ఇంకొక శాంస అంటే కీర్తన గ్రంథంలో కూడా రాసి ఉంటుంది తల్లి యొక్క గర్భం నుంచే నేను నేను ఏర్పరచుకున్నాను కాబట్టి అని రాస్తుంటది ఒక క్లియర్గా వాక్యం అయితే దేవుడు ఏమవుతుందంటే మీరు నన్ను చూజ్ చేసుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని ఒక ప్రణక మన మనని ఒక దేవుడు ఒక ప్లాన్ గా సిద్ధంగా తయారు చేసి అనేకులకు సువార్త చెప్పడానికి దేవుడు మనల్ని తయారు తయారు చేస్తున్నాడు ఎందుకంటే ఆ ఇప్పుడు నోవ కాలం మీద చూసినా కానీ ఎక్కడైనా అంటే బైబిల్ చూసినా కానీ బట్టి అంటే నాశనం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే పాపం బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇష్టంగా జీవిస్తున్నారు కాబట్టి సో దేవుడు ఏమంటున్నంటే వీళ్ళు వాళ్ళకు తెలియ అంటే ఏసు గురించి తెలియ తెలుసుకొని మనల్ని తయారు చేస్తున్నాడు అనమాట కొంతమంది ఎంచుకొని వాళ్ళ ద్వారా అనేకులు మారితే మార అంటే వాక్యం సెలవిసేగా నన్ను ఎవరైతే స్వీకరిస్తారో నేను కూడా వాళ్ళని స్వీకరిస్తా నన్ను ఎవరైతే అంటే ద్వేషిస్తారో వాళ్ళు నన్ను ద్వేషించినట్టే అని చెప్తారు కదా ఇంకా వాక్యం సెలవు ఇస్తారన్నమాట చూడండి గొప్ప గొప్ప మాటలు రాసిన బైబుల్లో చాలా మంది బైబుల్ ప్రకారం మా ఉన్నారు కానీ అంటే నన్ను చదివే వాళ్ళు ఉన్నారు కానీ పాటించలేకపోతారు గాంధీ కూడా ఆయన బైబిల్ నుంచే వాక్యాలు అంటే చదువుకొని ఆయన ఆయన అంటే చదివి బైబిల్ నుంచే చదివి ముంగట మొత్తం అంటే అవి సిద్ధపరచుకొని ఆయన మనకు ఫ్రీడమ్ తెచ్చింది అనమాట సో ఒక చెంప కొడితే ఇంకొక చెంప బైబుల్ వాక్యం అది లేదు ఏ బుక్లో లేదు మన బుక్లో ఉంది బైబుల్ బుక్ లో ఉంది నేను నేను లాస్ట్ సండే రోజు చెప్పినప్పుడు ఉంది క్లియర్గా ఉందనమాట అయితే దేవుడు చూడండి లవ్ యో నే లవ్ లవ్ వన్ అండ్ చూడండి దేవుడు ఓకే వాక్యం ఎట్లా చూసాం మన మన బుక్లనే దొరుకుతుంది ఇట్లాంటి వేరే బుక్లు ఎక్కడ దొరకు మనం శత్రువు ప్రేమించమంటుంది దేవుడు మనం మనకు హానికరించే వాళ్ళు దీవించమంటాడు దేవుడు కాబట్టి ఏం ఏం జరుగుతుందంటే యు డిడ్ నాట్ చూజ్న్ మీ ఐ హ ఐ చూజ్ యు అండ్ అపాయింటెడ్ యు టు గో అండ్ బేర్ మచ్ ఫ్రూట్ చూడండి దేవుడు ఒక చూజుస్కొని మనకు మనం ప్రార్థన చేస్తుంటే మాకు గిఫ్ట్స్ ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాతక మనం ఒక చెట్టు మంచి ఫలాలు ని సంసంతోషం వృతం గా అట్నే మన ద్వారా కూడా దేవుడు సంతోషించాలని చేసి మనని ఈ లోకానికి లోకానికి పంపిస్తున్నాడు అన్నమాట మీరు వెళ్ళి అనేకులను మంచి ఫ్రూట్లంగా తయారు చేయండి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సో బేర్ మచ్ ద కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ ఎండూర్స్ అండ్ ద ఫాదర్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆ స్కీమ్ ఇన్ మై నేమ్ దేవుడు ఏమైనా నామంలో అడుగుండి మీకు ఇస్తాను అంటున్నాడు సో మనకు జ్ఞానం కొద్దిగా ఉన్నా మనం ఏక అంటే మనకు తెలివిక ఏదైనా సరే దేవుడు అడిగితే మన ప్రార్థన ద్వారా మన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇస్తాడు అనమాట అన్నా పద్దెనిమిది చదవన్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించడం మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధుల కారు నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుతున్నది దీని యొక్క వాక్యం చదివిస్తుంది మనం ఈ లోకానికి సంబంధించిన గానం మనం దేవుని బిడ్డనం మనము పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం సో ఈ లోకం నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు సో ఏర్పరచుకొని దేవుని ఎవరైతే దూషిస్తారో మనని ఎవరైతే దూషిస్తారో దేవుని కూడా దూషించినట్టే అంట మనం ఈ లోక సంబంధించిన మనకు లోకాశాలు లేవు లోకాశాలు వద్దు అంటున్నాడు దేవుడు మనకు ఎందుకు అవసరం లేదు దేవుడు దేవుడు దేవుడు అంటే ప్రకటి సువార్త ప్రకటించినప్పుడు అది ఏం ఆశించాలి దేవుడు అదేవిధంగా మనం కూడా ఆశించకుండా దేవుని యొక్క నడుస్తూ మనం ముందుకెళ్తే ఇఫ్ ద వరల్డ్ ఎయిట్స్ యూ జస్ట్ రిమెంబర్ దట్ ఈ యాజ్ దట్ యాజ్ ఎయిటెడ్ మీ ఫస్ట్ ఇఫ్ యూ బిలాంగ్స్ టు ద వరల్డ్ దెన్ ద వరల్డ్ వుడ్ యూ లవ్ యూ అండ్ ఇట్స్ ఓన్ బట్ ఐ చూజ్ యూ ఫ్రామ్ ది వరల్డ్ అండ్ యూ డు నాట్ బిలాంగ్ టు ఇట్ That is why the world hates you. Our God is what we naj죠. We should have won the 21st private title. I will have a privilege in this world because his he shuffle to be called Ill dazzledema And I said even my God can не somber%. Auss 나도 that must go after チョender in the 19th early childhood. ఒక్క ఆత్మన రక్షించ రక్షించడం మన తనం మనం ప్రయత్నిస్తుంటే ఆత్మను కూడా సాతనం ఏం చేస్తుంటే ఆత్మను కూడా కొట్టుకొని పోవాలి వీళ్ళకు వెళ్ళడానికి వీల్లేదు అనేసి మనల్ని అడ్డంగా ఆటకిస్తుంటాడు అనమాట ఏ విధమైన వీళ్ళకి ఎట్లా చేయాలి కష్టాలు ఇలా కష్టాలు తెస్తే వీళ్ళు ఆగిపోతారు సేవ నుంచి వీళ్ళు రారు అని చాలా మంది అట్లనే ఎన్నో కష్టాలు వచ్చి వాళ్ళు పడిపోయిన కదా అందుకే ఒక వీక్నెస్ వల్ల వాళ్ళు బలహీనతంగా పడిపోయింటాం మనకు ఆ విజయం కావాలంటే మన యొక్క ప్రార్థన వాక్యం ద్వారా దినదిన ప్రార్థన దినదిన మనం ఆహారం తింటే మన బాడీ ఎట్లా గ్రోత్ అవుతుంటుందో అదేవిధంగా మన మన యొక్క శక్తి ప్రార్థనే బైబుల్ దినదినం గ్రోత్ కానికి ఇవి అనమాట ఇరవై ఒక్కటి చదవా ఇరవై ఒకటి ఇరవై యాభై ఇరవై దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తుంది లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించు నా మాట గైకొనిన ఎడల అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామం నిమిత్తం వీటన్నిటికి వీటన్నిటినీ వీటన్నిటిని నీకు చేయును అయితే చూడండి రిమెంబర్ వాట్ ఐ టోల్ యూ దేవుడి యొక్క వాక్యం తెలుస్తుంది నేను ఏం చెప్పినా గుర్తి తెచ్చుకోండి కొంచెం అని వాక్యం తెలుస్తుంది నో స్లేవ్ ఇస్ గ్రేటర్ దెన్ ఇస్ మాస్టర్ అంటే మనం దేవుని కంటే గొప్పవాళ్ళం కామం ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టిస్తుంది కాబట్టి దేవుని అంటే ప్లాన్ ప్రకారం మనం నడుస్తున్నాం కాబట్టి దేవుడు మన యజమాని గొప్పవాడు సో యజమాని దగ్గర మనము పనిచేస్తున్నాం మన దేవుడు మనకి ప్రతిదీ అయిన ద్వారానే మనకి వెళ్ళాలి మన సొంత నిర్ణయంతో తీసుకొని నేను అది మన మనం ఇది చేస్తామని కాదు చాలా మంది అనుకుంటారు చాలా సంఘాలలో నేను కూడా చూసిన నేను చర్చి ఉంటుంది ఇంకా తాగుతూనే ఉంటారు అలాంటి కొన్ని ఉంటాయి వాళ్ళు అవన్నీ పాటించుకోరమాట చర్చి చేర్చే ఇది ఇది అనేసి ఆలోచిస్తుంటారు అన్నమాట అన్ని ఆలోచిస్తుంటారు అయితే మనం యజమానుడు మర్చిపోతారు వాళ్ళు మన యజమాని ఎవరని భయం ఉండేదప్పుడు ఆ టైంలో అన్ని మర్చిపోయి పాప పనులు చేస్తూ ఉంటారు అనమాట ఎందుకు పాప పనులు ఉంటే అలా వాళ్ళ దాంట్లో దేవుడు లేడు దేవుని యొక్క ఆత్మ కానీ దేవుని యొక్క శక్తి కానీ ఉంటే భయపడేట వాళ్ళు అరే నేను పనిచేస్తే నాకు ఇది భయం అరే నేను దేవుడు నిన్ను అనేసి భయపడతారన్నమాట వాళ్ళు చేయరు ఎందుకంటే దేవుణ్ణిలో ఎదుగుతుంటే నిన్ను చూసి వాళ్ళు కొలుక్కుంటారు కొంత కొలుక్కుంటారు రేమి రోజు ప్రార్థన చేసుకుంటుంది ఈ రోజు ప్రార్థన చేసుకుంటున్నట్టు మంచి డెవలప్ అవుతున్నాడు మనల్ని ఇండి చూసి నేను నేర్చుకోవాలని కాదు ఇలా ప్రార్థన ఎట్లా చే అదే టైంకి మనం ప్రార్థన చేసుకుంటుంటే ఫోన్ కాల్స్ వస్తాయి అలా డిస్టర్బెన్స్ ఇస్తుంటారనమాట మనం మనం పర్ఫెక్ట్ మనం పర్ఫెక్ట్ అని కాదు ఈ లోకం మనం పర్ఫెక్ట్గా పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన దేవుని యొక్క శక్తి కావాలి నడిపింపు కావాలి ఆ నడిపింపు ఉంటే ముందుకు ఏ విధంగా మనం వెళ్తుంటాం వెళ్ళడానికి మనకు త్వరగా మనకు ఈజీగా అవుతుంది పడుతూ లేసుంటేనే మనకు అనుభవం అనేది వాక్యం మనకు తెలుసు అన్నమాట లేదు నేను అంత మంచి ఉన్నది అని అంటే కాదనమాట సో మనకు ఏదన్నా తెలుస్తున్నాయి కాబట్టి మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు తెలిసి వస్తుంది అరే ఇది అది ఇట్లా కాదు అట్లా కాదని మనకు తెలిసి వస్తుంది ఇరవై రెండు నేను వచ్చి వారికి బోధింపకుండిన వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపములకు నిశ లేదు నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు థ్యాంక్ యూ అయితే చూడండి వాక్యం ఏం చెప్తుందంటే దేవుట్ హ్యావ్ బిన్ గిల్టీ ఆఫ్ సిన్ if i had not come and spoke to them as if they no longer have excuse for their sin who have obeyed me is my father also churan aithe papamu unna jeevithamlo vakyamind papamu papamalle vache jeevithamu maranam so aa paapa kosam devudu tappinchalane s manan erparchukunadu adi elagaina devulki ishtam ledhu evaru nasthipo poniki ishtam ledhu దేవుని యొక్క ప్రయత్నమైంది అందరూ రక్షింపబడాలి అందరిని కాపాడాలి అనేసి కానీ అంతా మన మీద వదిలేసినాడు అది మనం అనేకులను సువార్థగా చే కానీ పాటించకుండా ఎవరి సండే మనం వాక్యం వాక్యం వింటూ సండే రోజే ప్రార్థన చేసుకుంటూ సండే రోజే ఉంటూ మిగతా రోజులలో చేయలేం కానీ కూడా నేను చాలా నేర్చుకున్నా నాకు వాక్యం చెప్పు చెప్పు అంటే నేను లాస్ట్కి చెప్తా నేను తప్పించుకుంటోండి అది అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తాను నేను సండే స్కూల్లో అంటే నేను వాలంటీర్గా ఉండేటోని చిన్నపిల్లలను చూసుకుంటుని ఎప్పుడు నేను వాక్యం చెప్పాలి అక్కడ కూడా చిన్న చిన్న పాటలు రెండు మూడు మెమరీ వర్డ్స్ మెమరీ వర్డ్స్ చెప్పేటోని అయితే నేను లాక్డౌన్ లో ఏం నడుచుకున్నానంటే వాక్యం ఎలా చెప్పాలి రవి బ్రదర్ అప్ప పప్ప అన్న జానన్నా ప్రోత్సహించున్నాను ముందుకు కాదు బ్రదర్ మీరు కూడా చెప్పాలి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పిన నేను ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రేమ చూపమంటారు కదా నన్ను దేశించే వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాక్యం చెప్పినాను నేను నాకు ఇష్టం లేదు అక్కడ పోనికి వాళ్ళ దగ్గరికి ఇష్టం లేదు నాకు పోనికి ఎందుకంటే నేను మోసం చేసిరు నన్ను ముంచేసిరు అనేసి నేను ప్లాన్ తోటి నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళొద్దు ఇంకా అని కానీ ఈ యొక్క వాక్యం ఏం సెలవుస్తుంది మనకు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఐ కమాండ్ యూ లవ్ వన్ అండ్ చూడండి దాంతో అది అది అది మనసులో పెట్టుకొని అది నేను ముందుకు వెళ్తున్నా ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నా చేస్తున్నా అప్పుడప్పుడు మాట్లాడుతున్నా చేస్తున్నాం వాళ్ళకు కావాల్సిన ఇస్తున్నాం చేస్తున్నాం సో మనం అట్లనే ఉండిపోతే మనకు కుదరదు అనమాట అది సో మనం ముందుకు వెళ్ళాలి దేవుడు నన్ను వాళ్ళు దేశం ఇచ్చారు అనుకో దేవుని నన్ను దేశం ఇస్తే కూడా దేశించినట్టు వాక్యం చెప్తుంది ఇంకా చదవడం ట్వంటీ ఫోర్ ట్వంటీ చేయని క్రియలు నేను వారి మధ్య చేయుకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారు నన్నును నా తల్లిని ద్వే చూసి ద్వేషించుతున్నారు అయితే నన్ను నిర్ని నిర్ణేతముగా నిర్ణేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగను చూడండి ఇది జరగబోతుంది ఎందుకంటే ఒక కంపల్సరీ దేవుని బిడ్డలను దేశారు కొడుతుంటారు హింసిస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుగుతోటి మనము తెలుగుతోటి మనం వసులుకోవాలా అంటే ఎక్కడికి వెళ్ళినా మన నోరు జాగ్రత్త మన ప్రవర్తన జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చాలా కష్టం ఈ పరిస్థితిలో తనకి చిన్న పని ఏదన్నా చేసినా మనం ఇబ్బందుల్లో ఇరికిపోతాం అనమాట ఎందుకంటే రాబోయేదిన్నలు చాలా కఠినంగా ఉన్నాయి చాలా కఠినంగా అంటే చాలా కఠినంగా ఉన్నాయి అవి మనం భరించలేం అవి భరించాలంటే మనం దేవుణ్ణిలో ఉండాలి అవి చూ మనం తట్టుకోవాలంటే మనం దేవుణ్ణిలో ఉండాలి అవి చూడగా అవి చూసి మనము ప్రార్థించేసి ఇతరులకు రక్షణ కలిగించాలంటే మనం దేవుణ్ణిలో ఉండాలి ఇవి అంత దేవుని వల్లనే జరుగుతుంది మన వల్ల ఏమి కాదు ఎందుకంటే మనం దేవుడు మనల్ని చూజ్ చేసుకోలేదు దేవుడు మనల్ని చూజ్ చేసుకున్నాడు కాబట్టి వాక్యం తెలుసు అంటే మన తల్లి గర్భం నుంచే మనకు రూపం రాకముందుకే దేవుడు ఏర్పరచుకున్నారని వాక్యం చెప్తుంది కాబట్టి మనం నీ లైఫ్ ఇట్లా నేను ఇట్లా చేయాలా నేను ఇట్లా నిలపించాలి అట్లా నడిపించాలి అనేసి దేవుని యొక్క దేవుడి దేవుడు సిద్ధంగా పెడుతున్నావు మనకు రాబోయే లింగం చూడండి మా ఆఫీస్లో ఇద్దరికి తెగులు వచ్చింది కానీ వాళ్ళతోటే పాటు తిన్నా వాళ్ళతోటే పాటు నేనున్నా కానీ దేవుడు నన్ను కాపాడం ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకు ఎటువంటి హాని కరగా అనేసి మనం వాక్యం చదివిస్తుంది ఎందుకంటే నీకు ఎండ దెబ్బ కలగదు వాన వాన దెబ్బ అంటే చంద్రుని దెబ్బనైనా కలగదు అనేసి వాక్యం చదివిస్తుంది శామ్స్ వన్ ట్వంటీ వన్ మీరు దేవుని యొక్క దూత మనతో కాపాడుతుంటది అనే ఇరవై ఆరు చదవడం ఇరవై ఆరు ఇరవై ఏడు చదివి బంద్ చేద్దాం నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణ అనగా తల్లి యద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం మీరు మొదటి నుండి నా యొక్క ఉన్నవారు గనక మీరును సాక్ష్యం ఇచ్చరు అన్న చూడండి ఆ పరిశుద్ధాత్మ ఓలీ స్పిరిట్ మనని కాపాడుతుంటది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ హోలీ స్పిరిట్ మనని రక్షి చేస్తుంటది ఏ విధంగా మార్గంలో వెళ్ళాలో ఎలా జీవించాలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది అరే ఇది తప్పు అనేసి మనసులో అనుకుంటాం మనం మన మన మన మన సాక్షి చెప్తుంటారు అదే తప్పు చేసినాం వాపశన కో ఇది కాదు అది కాదు రైట్ మనం బిగినింగ్ అంటే బిగి దేవుణ్ణి పుట్టక ముందుకే ఉన్నాం కాబట్టి దేవునితోటి దేవుని గురించి మనం సాక్ష్యం ఇస్తాం అనమాట చూడండి నా సాక్ష్యం ఏంది నేను వాళ్ళతో ఉన్నా వాళ్ళతో తిన్నా చేసినా కానీ నాకు రాలేదు దేవుడు ఎంత గొప్పవాడు చూడండి దేవుడు మన ప్రతిదీ ప్లాంట్స్ ముందే వేసుకొని ఉంటాడు కానీ సాతానం ప్లాన్స్ కూడా ఇవేస్తుంటాడు వీళ్ళు ఎట్లా పడాలి ఎక్కడ దెబ్బ తీయాలి ఎక్కడ ఆ ఏదో ఒక వీక్నెస్ వల్ల ఈయన ఏ వీక్నెస్ కు పడిపోతాడు ఏ విధంగా వాడిపోతాడు అనేసి ఆలోచిస్తుంటుంది కానీ దేవుడు మన ప్లాన్స్ ఆలోచించాడు పొద్దున్న దేవుడు మన కోసం ఆలోచించి ఆలోచించి ఆ నిన్ను ఎట్లా పరిశుద్ధంగా జీవించబడాలి నా రాకడకరకు నిన్ను సిద్ధంగా పడాలి అనేకులను శిష్యులుగా చేయాలనేసి మనం మన యొక్క మాటలు ఇతరులకు ఒక్క ఆత్మనైనా రక్షించాలని మనం సేవ చేస్తూ చాలా మంది రక్షించబడతాడు నాకు ఒక దర్శనం ద్వారా చాలా మంది అనేకులు రక్షణలకు వస్తారు మన సేవ అట్లా ఉంటుంది అనేసి చంద్రశేఖర కూడా చెప్పిండు నా విజన్ కూడా అదే సేవ దేవుడి సేవ ఎట్ల చేసిండో దేవుని సేవ మనము అంతగా చేస్తామనేసి దేవుని యొక్క వాక్యం మనం అంటే బిగినింగ్ నుంచే మనం దేవుని సాక్షులుగా ఉండాలనేసి నేను ఒక వాక్యం తెలుస్తాను ఎవరు ఇచ్చిందో దీవెచ్చింది మరొకరిగా ప్రార్థన చేస్తాం సూత్రం కాబ పరిశుద్ధిలో గొప్ప దేవ సర్వశక్తిమంతగా సర్వ గాంధీ మీకు వందాలు ఇస్తాయా మహిమ స్వరీపగ దేవానికి వర్ణాలు గొప్ప దేవాక్యంగా మీరు మాట్లాడిన ప్రభావ మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచిన నా కనీనా ప్రభావ మీరు ప్రభ నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు ప్రభా నైనా మీరు మమ్మల్ని ఏర్పరుచుతున్నారు ప్రభా మా తల్లి గర్భంలో రూపింపక ఉంటే ప్రభా మీరు మమ్మల్ని జన్మలకు ప్రవక్తగా ఏర్పడుతున్నాను ఇరిమే తండ్రి మేము చూస్తున్నాం ప్రభా ప్రణాళిక నిమిత్తం ప్రభా తల్లి గర్భంలో రూపింపక ఉంటే ప్రభా నైనా ప్రభా ఈ యొక్క విషయాలు మేము చూస్తున్నాం ప్రభా నైనా ఇసు ప్రభావ విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నారు హెదిరిచిన పత్రిక లో గొప్ప దేవానికి వర్ణాలుస్తాయ ఎంత గొప్ప దేవుడు ప్రభానికి వర్ణాలు నా ప్రభ ఇక్కడ ఇంకా భయంకరమైన కాలంలో ప్రభా నేను మేము ఏ రీతిగా జీవించాలా ప్రభా ఏ రీతిగా ప్రభా గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా అనేకులు ప్రభావం మమ్మల్ని ద్వేషిస్తారు ప్రభావ ఎందుకంటే ప్రభా ఓ ప్రభా యజమానుడు కంటే దాసుడు గొప్పవాడు కాదన్నా ప్రభావ యజమానుడి మీ ముందునే వాళ్ళు దేశించినారు మమ్మల్ని ద్వేషించే కొద్దిగా గొప్ప కానీ ప్రభా అయినా కాని ప్రభా నేను లోకానికి జయించా ప్రభావ కాబట్టి రాబోయే దినాల ప్రభా మేము ప్రతి క్షణం ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా జీవించాలి ఎవరు మమ్మల్ని దేశించినా గానీ ప్రభా మేము ద్వేషించుకున్న వాళ్ళకి మీ ప్రేమ చూపించాలా కలవరి శైలి మీరు చెప్పిన ప్రేమ నా దేవ నా అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించడం ఆధిస్తున్న గొప్ప దేవ మీరు ఆకలి దినాల మేముంటున్నాం ప్రభావ నైనా ఇస్తే ప్రభావ రాబోయే దినాలు ఇంతెంత భయంకరమంటుందో ప్రభా కానీ ప్రభా మీ ఎప్పుడు ప్రభావ మీకు చెంగు మమ్మల్ని మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రభావ భయంకరమైన తెగుల నుంచి ప్రభావ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడిన ప్రభావ మీ రక్తాన్ని మా పైన ప్రోక్షింపజేస్తున్న ప్రభావ ప్రభా నాకు పర్షదాత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించుకున్నందుకు అన్నారు ప్రభావ మీకు ఏకజ్ఞతలు అర్పించుకున్నవైనా ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా మాలో ఇలాంటి నిర్లక్ష్యం ఉండడానికి ఫీల్ ప్రభావ పశువులు అనేక ప్రభావం నడిపించాలా వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచండి ఆ కలువేరు చెల్లి మీరు చూస్తున్న ప్రేమ జ్ఞాపకం చేసుకుని కనికరించండి కృతజ్ఞతండి పాపం మీరు క్షమించండి ప్రభావ ప్రతి బిడ్డ మీద తాక తీసుకొని స్వచ్ఛత అనుగరించమని ప్రాద్ష్టమైన వ్యాక్సిన్ బాధించి మీరు కాపాడని ప్రభావ వైరస్ కంటే వ్యాక్సిన్ బారిన ఎంతో మంది చనిపోతారని చూపించిన ప్రభావ ఆ వ్యాక్సిన్ నుంచి కూడా వాళ్ళని కాపాడమని ప్రధిష్టమైన గొప్పదేవో ఈ లోకమంతా కన్ అంత కళ్ళ కిందులు ముందు ప్రభావ గందరగోళం ముందు ప్రభావ మీరు ఆకలి దినాల్లో ఏ రీతి ఉంటుందని మీరు చూపించారు మాత్రై తోటి ఇరవై నాలుగు అధ్యాయంలో ఎన్నో విషయాలు ప్రభావ కాబట్టి ప్రభా అవో ప్రభావ కొంతకాలం నుంచి ప్రభావ ప్రవచనాలు ఏ కాలంలో ఎట్లా నెరవేరుతాయని కూడా ప్రభావం మాకు జ్ఞాపకం చేస్తున్నా ప్రభావ అవి ఎగ్జాక్ట్లీగా ప్రభావ ఈ కాలంలో నెరవేర్చినాయి ప్రభావ ఆ నెరవేరే టైంలో మేము మా రోజు ఏంటి ప్రభావ మేము ఏ రీతిగా ముందుకెళ్లాలి కూడా ప్రభావం మాకు స్థాయికులు నడిపించండి మీ మార్గం చూపించండి ఏ స్థితిలో ఏ రీతిగా ప్రార్థించాలా ఏ రీతిగా సేవ ఏ రీతిగా వాక్యాన్ని ప్రకటించాలా అనే విషయాలు కూడా ప్రభా మీ మాతో మాట్లాడారు మా ప్రభా నీకు వందాలి సేయ ఓ ప్రభా పరుషుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నటిస్తున్నారు ప్రభా నా వాటిలో తీసుకొని మీకు బోధిస్తున్నారు ప్రభావ తండ్రి మీ ఆత్మను మాకు అనుగ్రహించిన ప్రభావ నీకు వందాలి ప్రభావ మిమ్మల్ని గురించి మీ ధైర్యంగా అనేకల చోట ప్రభావ మీకు నీతిని సత్యాన్ని మేము ధైర్యంగా ప్రేమతో మనుషులు ప్రకటించాలా అనేకులు మీ చెంత నటించాలా ప్రభావ సేవా జీవితంలో మిమ్మల్ని మా తెలుపు మా ఏర్పాటు నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త పడి మా కళను మాకు దర్శనం మేము కూడా మర్చిపోకుండా ప్రభావ అది నెరవేరేంత వరకు ప్రవ్వ మేము జాగ్రత్తగా ప్రభావం ప్రార్థన చేయాలా ప్రవ్వ కాబట్టి ప్రవ్వా మీరే మాకు సహాయపడండి ఎక్కువ ప్రార్థనలు మేము గడపాలా కానీ ఐదుకొని మొత్తం ప్రార్థనలు గడపలేకపోతున్నాం ప్రభావ మేము క్షమించండి అయినా మీకు కనికరిని చూపించే ప్రభావ ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలి ప్రతి దిన ఆత్మక్షతమే నింపబడాల ప్రభావ ఒక ప్రభావం ఏ స్థితిలో ఉన్న ఎక్కడున్నా మీ సన్నిధిలో మేము గడపాలా మీలో మేము ఆనందించాలా అలాంటి ఆత్మీయమైన అనుగులకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తామైనా గొప్ప దైవానికి వందలి దినంతా మీరే మాకు సాయకులు నడిపించండి వాతావరణం కూడా మీకు అర్థం తీసుకుని ప్రభావా వైరస్ నుంచి ప్రభావ మమ్మల్ని కాపాడండి మీ ప్రొటెక్షన్ మాకు అనుగ్రహించని ప్రభావ మా కుటుంబాలు మా పిల్లలు మీరు కాపాడని ప్రభావ ఈ గ్రూప్ లో పాల్గొన్న ఆలయంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ప్రభావ మీ అగ్ని కంచి మిమ్మల్ని సాధిష్టమైన ప్రభావ వాళ్ళ పిల్లలు పోషించండి మీరు దీవించండి ప్రభావ మీరు ఆస్వాదించండి మీ ప్రొటక్షన్ అనుగ్రహించినంత ఆదిష్టమైన నా తల్లి నా దేవాన్ని మీ కాపులో బిడ్డలకు అనుగ్రహించండి దూర ప్రాంతం ఉంటుంది ప్రభావ మీ ప్రొటెక్షన్ మీ కాబోలు అనుగ్రహించని ప్రభావ మీరే కాచి కాపాడని ప్రభావ ఇంత ఎంతమంది పాల్గొనలేదు ప్రభావ ఆ బిడ్డల కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి బలపరచండి నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట కాస్ట్ర పెట్టుకోండి నా తన ఏసు ప్రభావన్ని ప్రభా వీస రూప స్వయ రూపించి ప్రార్థిస్తాం దేవ బ్రదర్ మీరు తాకండి ప్రభావ మీరు బలపరచని ప్రభావ ప్రతి వేదన తొలగించని ప్రవ మీ సమాధానం అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం చీకటి శక్తులు అందక కుటుంబంలో ప్రతి ప్రతి చీకటి శక్తులు ఏసు గర్దిస్తాం ఆ కుటుంబాన్ని విడిచిపెట్టుకోమని ఆగ్ఞావిస్తాను ఏసుక్రీస్తు నాముల ప్రభావ ఆ కుటుంబానికి సమాధానం కలిగింది కాక ఏసుక్రీస్తు పరిశుద్ధం నామణ హీయ ప్రదరణ మీ సమాలు ఇచ్చే ఆర్థికంగా మెరుగుపచ్చిన ప్రవ ప్రతి కష్టం నచ్చంటే బిడ్డకు విడగనుగించమంత ఆధిష్టమైన జాబ్స్ లో మీ తోడు ఉండండి మీ జ్ఞానం మీ తలంకులు దాని మీ ఆలోచన మీ జ్ఞానం దానికి అధిష్టమైన గొప్పదేవ్ నా తన్ని బిడ్డ మీరు అభిషేకించిన మీకు వన్ మీరు కాపాడని తనకు వంద స్థితిలో క్రు ఇంకా మీ వాక్యం మీ జ్ఞానం ఎదగాల అనేక చోట్ల అనేక ప్రాంతాలు ప్రభావ మీటి శక్తిని ధైర్యంగా ప్రకటించాలా పశుదాత్మ అభిషేకం బిడకు అనుగ్రహించిన ప్రభావ ప్రతి చోటు మీ కొన్ని సాక్షి పెట్టుకోమంత ఆధిష్టమైన ఇచ్చిన ప్రభు చిన్న ప్రాబ్ మీ కంటిస్తున్న మీరు కాపాడండి మీ లోపల భద్రపరచుకున్న తర్వా నా తను వేసే ప్రభావ ముట్టని కానీ ప్రభా మీ కృపల భద్రపరిచుకోండి మీ ఆదరణ ఇచ్చేయండి ఆ మైక్ లో తల్లి దయ్యంగా మైకు తలనొచ్చి ఏసు గడ్డిస్తున్నా ఇప్పుడు మన విడిచిపెట్టుకోమని కాదం ఇస్తున్నా ఏసుక్రీస్తున్నామూనా బిడలో పంచడానికి వీలేదు తగితానం తలనొప్పి గర్దిస్తున్నాను ఆ బిడలో ఎన్ని పనిచేయడానికి వీలేదు ఏసు క్రీస్తు ప్రభావ ఫీవర్ని ఏ స్వామి గడ్డిస్తున్నా ప్రభావ మీ తండ్రి సంపూర్ణ స్వస్థత తల్లించడానికి కాకపోతే మీ రక్తాన్ని ప్రోక్షింపచ్చేయండి ప్రతి అనారోగ్యాన్ని ఏ స్థితి మనకు గడ్డిస్తుంది కొమ్మని కాజ్ఞిస్తున్నాను ప్రభావ మీరే స్వస్థ పచ్చని మహమనందని ప్రభావ మంచి ఆరోగ్యం దాన్ని మీతో గొప్ప సాక్షి పెట్టుకోండి అనేక ప్రవాహ సాక్షులు పెట్టుకోండి ఆత్మజీతులు ఇంకా అంచలంచెలు మీ వాక్యము మీ జ్ఞానంలో అభివృద్ధి పొందాలి ఆత్మ ఫలాలతో ఆత్మవరాలు తెలిపాలి ప్రవేశ ప్రభావ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి మీరు లేవనెత్తండి గొప్పదేవా ఏ ప్రభావ ఇంకో చోటు మీ ఖర్చు మీ దూతలకు అభ్యంతరించి మీ ప్రొటెక్షన్ దయచేసి తన బంధువుల కుటుంబాలు మీరు మార్చుకోవాలని రక్షించుకోవడానికి ప్రావిస్తమైన గొప్పదేవం మీరు రాకుడు తొరగుంది ప్రభావ మీరు సిద్ధపడాలి అని కూడా మీరు సిద్ధపరచాల ప్రభావ నైనా ఈ శుక్ర వైరస్ బాధ్యతలు అందరినీ మీరు కష్టపరి పత్తి బిడెందు ఆకట్టించుకుని రక్షించుకొని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ శాస్త్ర పెట్టుకుని రాకుడు సిద్ధపరచుకోమని తొలరాన్లో ఏసుక్రీస్తు పరిశుద్ధం నామూనా ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె మీరే ప్రార్థించండి అన్నా పరిశుద్ధ తండ్రి మీకు వదనాలు ఏసయ్య మహోన్నతుడుగు దేవ మీకే కృతజ్ఞతనైనా ఏసయ్య తన్మలి మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేసినారు ప్రభు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించేదండ్రి ఓ ప్రభు ఇంతవరకు కాచి కాపాడారు ఎన్ని సంవత్సరాలు మీకు ఎంతో స్థుతుల స్తోత్రాలు ముఖ్యంగా మాతో మాట్లాడుతు తండ్రి మీ యొక్క స్వరం మాకు అనుగ్రంచి అని వినిపిస్తున్నందుకు వదనాలు మీరు వైబుల్లోని ఎన్నో మర్మాలు మీకు మాకు చూపించినారు తండ్రి ఈ వైరస్ గురించి మాతో మాట్లాడినారు ఏ ఆర్థిక స్థితి గురించి మీరు మా తను మాట్లాడారు పాలిటిక్స్ గురించి మీరు మా తను మాట్లాడినారు ఇక ముఖ్యంగా తను భయంకరమైన శ్రమలు ఏ రీతికి ఉండబోతున్నాయి చూపించినారు ముందుగానే బూరల తీర్పు ద్వారా మీరు మాకు అన్ని బయలుపరిచినారు ప్రకటన గ్రంథాలు ఏముండబోతుంది కానీ మా కళ ప్రభు ఎవరింట్లో వాళ్ళు చిక్కబడినారు అనేసి మీరు మాకు హెచ్చరించారు ఆ రీతిగానే చిక్కబడ్డారు ప్రభు ఎవడి స్థానంలో వాడే చిక్కబడ్డాడు ప్రభావ అవును ప్రభా ఈ యొక్క తను మళ్ళీ భయంకరమైన రోగము ప్రపంచంలో అంతా విస్తరిస్తుండగా తనది ఇది మిమ్మల్ని ముట్టదని మీరు ముందుగానే హెచ్చించినారు మీరు ప్రార్థన చేసినంత కాలం అది మిమ్మల్ని ముట్టదన్నారు ప్రభావ మళ్ళీ మీరు ప్రార్థన చేస్తే అది బలహీనం అయిపోద్ది అన్నారు లాస్ట్ ఇయర్ మేము ప్రార్థిస్తున్నందుకు అది బలహీనమైంది అది విస్తరిస్తున్న కానీ బలహీనంగా ఉంది ప్రభ అవును ప్రభా మరణకాండ మీరు ఆపేసినారు మీకెంతో వదనాలు మీకెంతో కృతజ్ఞతంగా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం అవును ప్రభు మీరెంతో గొప్ప దేవుడు తండ్రి ఎంతో ప్రేమమయుడునైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు మనిషిని సృష్టించింది ప్రభు మీ ప్రేమ అదే బలి ప్రేమను మీరు ఇప్పుడు చూపిస్తున్నారు ప్రభు ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదునైనా అవును ప్రభు కానీ తిరుగుబోతే తనము అహం వలన ప్రభు మనుషులు నశించిపోతున్నారు కనికరించండి సహాయపడండి క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప జనం పట్ల కనికరం వైరస్ వారిని పడిన వారిని తెన్మల్లి స్వస్థపరిచండి ప్రభావ తె ఇంతకుముందు మెడిసిన్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి ప్రభు ప్రార్థించడం మీరు ఇచ్చినారు మెడిసిన్స్ మీకు ఎంతో వదనాలు ఇస్తాయా అవును ప్రభు మెడిసిన్స్ ద్వారా బాగా అయినాక వ్యాక్సిన్స్ వచ్చినాయి ప్రభు ద్వారా ఎంతమంది మరణిస్తారు అని చూపించినారు అట్లనే జరిగింది ప్రభు మీరు ముందుగానే హెచ్చరించినారు మమ్మల్ని తీసుకొలనా వద్దాను ఒక కాలం వస్తుంది బలవంతం మీద మీకు వ్యాక్సిన్స్ ఇస్తారన్నారు ప్రభా ఆ దినానికి మేము సిధాపడుతున్నాం నేను ఆ క్షణం మేము ఏ రీతిగా వ్యాక్సిన్తో మాట్లాడాలనో మీరు మాకు ముందుగానే బయలుపరుచున్నారు ప్రభు కాబట్టి సైతాన్ని విజృంభించి శరీరంగా మమ్మల్ని కొడుతున్నాడు ప్రభు కానీ శారీరకంగా మేము వాడిని ఎట్లా ఎదుర్కోవాలో మా దాన్ని న్యూట్రలైజ్ చేయమని ప్రార్థిస్తున్నాం అవును వ్యాక్సిన్ని శాంక్టిఫై చేయమని ప్రార్థిస్తున్నాం శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం అది మా శరీంలోకి అది పనికి రాకుండా పోవాల్సిందే ఏ సీకరిస్తున్నాం అమ్మ మీరు మహిమనుందండి ప్రభు అవును ప్రభావ మాలో ఉన్నవాడి లోకంలో ఉన్న కంటే గొప్పవాడు అవును మా హృదయంలో ఉన్నప్పుడు మా శరీరంలో ప్రతి అణువణువులు మీరు ఉన్నారే ప్రభా అవును ప్రభా మీ యొక్క రక్తం ఉంది ప్రభా కాబట్టి ఆ మీరే మహిమనుందండి మమ్మల్ని అందని మీ కొరకు పెట్టుకోమని ఈ మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని విన్నాం ప్రభా మీరెంత గొప్పవాళ్ళు ప్రభావ మీరు హెచ్చింపడాలా మేము తగ్గింపడాలా ఎక్కడ కూడా మాలో అతిశయం లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మాలో అతిశయం బహు దూరం అవును గాక ఏసయ్యా కనుకరించండి ప్రభా కృప చొప్పున నడిపించి మమ్మల్ని అందరినీ మీరాక ఉద్యపరుచుకోమని వైరస్ బారిన పడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా గొప్ప రాజ్య గొప్ప ప్రభా నీ పాలు కొందనాలు తండ్రి నేను వేసే ప్రభా మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు సుత్తులు స్తోత్రం తండ్రి నేనేసే ప్రభా మరి నేను గత వారం నుంచి మమ్మల్ని మీరు ఎక్కల కింద కాపాడేందుకు నీ కొందనాలు తండ్రి ప్రభా ఈ తెగుళ్ళ నుంచి కూడా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా తల్లి గర్భం నుంచి మేము పాపంతో పుట్టినం తండ్రి ప్రభా ఆ పాపం తీసివేసానికి లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మా కొరకు మీ కలవర్సుల్లో మరణించే ప్రభా నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయడానికి తండ్రి ప్రభా నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా ఏ మనిషి నేను చనిపోలేడు తండ్రి ప్రభా ఇతరుల కొరకు నేనేస్తా ప్రభా మీరు చేసినట్టు తండ్రి నేనేస్తాయి ప్రభా మీ మరణం ద్వారా నేను ప్రభా మమ్మ మా పాప శ్రీమక నుంచి నేనేసే ప్రభా పాప యూబిల్ నుంచి విడిపించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మీరు మా యజమాను తండ్రి నేనేసే ప్రభ మరి మేము సిద్ధంగా ఉంటున్నాం తండ్రి ప్రభా రాబోయే దినాలు చాలా కఠినంగా ఉంటున్నాను మాకు సెలవిస్తున్నాం తండ్రి ప్రభా ఆ దినాలకు మేము సిద్ధంగా పడాలి ప్రభ ప్రభ మీరు మా కోసం చనిపోయిన తండ్రి ప్రభా మీకోసం మేమేం చేయాలా తండ్రి ప్రభా మేము మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా అనేకులు కొన్ని సువార్త ఏసుక్రీస్తున్నాము కొరకు నైనా సార్ కొరకు నైనా సే ప్రభా మేము తయారవుతున్నాం తండ్రి ప్రభా దినదినము ఎదిగటకు మాకు సాయం తెచ్చాను ప్రభా కష్టాలైనా నష్టాలైన తండ్రి ప్రభా నేను విడవదు తండ్రి ప్రభా మేము ఇంకా వెనుకకి వెళ్ళలేం తండ్రి ప్రభా ఎందుకంటే మీరు మమ్మల్ని చూజ్ చేసుకున్నారు తండ్రి ప్రభా చూజ్ చేసుకున్నారు తండ్రి ప్రభా తల్లి గర్భం నుంచి మమ్మల్ని చూజ్ చేసుకునే తండ్రి ప్రభా ఆ ప్లాన్ ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరి ఏంటంటే భయంకరమైన జబ్బుల నుంచి నైనా సరే దగ్గుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడేందుకు నీకు కొంత ప్రభావం నీ యొక్క సాక్షిగా నిలబడకు సహాయం దయచేమని నడుచున్నాం ప్రభా చివరి దినలకు చివరి దినాల వరకు నైనేస్తే నీ యొక్క సాక్షిగా ఉండడానికి సహాయం దయచేమని నడుతున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ఎంతో మంది నేనేసి తెగ్గుల గురించి బాధపడుతున్నారు తండ్రి ప్రభా చాలా మంది కోల్పోయినారు తండ్రి ప్రభా మరణించిన తండ్రి ప్రభా కుటుంబాల శాంతిని సమాధానం దయచేమని నడుస్తున్నాం తండ్రి ప్రభా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు కూడా దీవించి ఆశీర్వదించడం చిన్న చిన్న వ్యాపారులు తండ్రి నైన్ ఫైనాన్స్ తీసుకొని ఫైనాన్స్ కట్టలేక ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో దీవించి ఆశీర్దించండి ప్రభా వాళ్ళకు కూడా నీ సువార్థ అందబడాలి తండ్రి ప్రభా మీరు సహాయం దయచేమన్నారు ప్రభా ప్రతి మారు గ్రామంలో కూడా తండ్రి ప్రభా వాళ్ళకి నాగరిక అంటే ఏందో తెలియదు తండ్రి ప్రభా నేనే మీ సహాయం దయచేయండి మా మా బ్రదర్స్ వెళ్తుండగా నేనేసా ప్రభా వాళ్ళ మీద ప్రేమ కృప దేయండి క్షేమంగా ఇంటికి రావాలండి ప్రభా నీ సువార్థ అందబడాలి తండీ ప్రతి ఒక్కరికి నీ ఓలీ స్పిరిట్ ద్వారా నేనేస్తా వాళ్ళు రక్షింపబడాలి తండ్రి ప్రభా నేను సార్ మీరు ఉన్నంత వరకు మాకు ఏం కాలేదు ప్రభా ఆ ధైర్యం తోటి ప్రభా నేను ముందుకు వెళ్తున్నాం తండ్రి ప్రభా మరి మీరు మీరు మమ్మల్ని రక్షించమని అడుతున్నాం తండ్రి ప్రభా అనేకులకు నీ యొక్క సువార్థ అందబడించి నేనేస్తే ప్రభా అనేకులు తయారై తయారు నీ యొక్క వాక్యం నీ యొక్క వాక్యం ద్వారా నేను సార్ అనేకులకు సిద్ధపరచటకు సాయం తెచ్చమని అడుగుతున్నాం తండ్రి మేము వినలా వినివారులాగా ఉండకుండా నేను సార్ ప్రభా వెళ్ళి ఒక్కొక్కరికి నేను నీ సువార్థ చెప్పి నేనేస్తా ప్రభా నీ చేయటకు మాకు మార్గాన్ని చూపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది నీ నామం తీరకు నశించిపోతున్నారు తండ్రి ప్రభా దిన దినము వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం వచ్చి ఆడుతున్నాం తండ్రి మరి బార్డర్ లో పనిచేస్తున్న ప్రభావ జవాన్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి సెక్యూరిటీ ఫోర్స్ కొరకు నైనాసే వాళ్ళ కుటుంబంలో దీవించాశందించండి ప్రభావ ఎండనక వానక నైనాసే వాళ్ళు కష్టపడి పడుతుందిస్తున్న ప్రభా వాళ్ళు నేనేస్తే నీ సువార్త అందబడాలి తండ్రి వాళ్ళకు నైనాసే ప్రభ ఫ్రీ టైంలో నీ తండ్రి నైన్సే మరి అటువంటి వరకు నైన్సే ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా నీ స్వార్థ అందబడి నాయనేశ్వర ప్రభా వాళ్ళకి రక్షించే కొరకు నేను అడుగుతున్నాం తండ్రి ప్రభా దేశం కోసం పనిచేస్తున్న అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సమర్థం ప్రభా ఏసుక్రీస్తు నామంలో నాయనేశ్వర ప్రభా వాళ్ళకి ఏదైతే తండ్రి ప్రభా అది అనుగ్రహించమని అడుతున్నాం తండ్రి ప్రభ వాళ్ళకు తెలివిని జ్ఞానం దయచేయని ప్రభా మీరే నిజమైన దేవుడిని తెలుసుకొని ప్రభా నీ తట్టు తిరిగేటట్టు సాయం దయచేను ప్రభా రాబోయే దినాల్లో వాళ్ళు తండ్రి ప్రభా మీరు సాయం దయచమని అడుతున్నాం తండ్రి ప్రభా నైన్స్ ప్రభా మేము సిద్ధంగా పడుతున్నాం సిద్ధం సిద్ధపడుతుండగా నాయనస ప్రభా అనేకులు నాయనసీ శుభార్త విని నీ చింతకు చేరేటకు సాయం దామర్థం ప్రభావ ప్రార్థన చేక అప్పగిస్తాం ఏసుకులుస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి మమ్మేద్రేమల దేవా కృతజ్ఞత ఆస్తుల స్తోత హలడియ ప్రభా దేవాస ప్రభ ఇచ్చిన సమయం బట్టి ప్రభ నీకు తండ్రి దేవ వాక్యం చేతి మీరు కూడా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలి ప్రభా దేవాస ప్రభ మేము ఇతర ప్రభా ప్రేమ కలిగి జీవించాలనైనా దేవాయస ప్రతి ఒక్క దభ మేమందరితో ప్రభా క్షేమంగా ఉండాలి వాళ్ళకి ప్రభ నీ యొక్క శువాత ప్రకటించాల ప్రభా నీ యొక్క ప్రేమ మేము ఇతరులకు చూపించాలా ప్రభ వయసు ప్రేమ ప్రభావ మాకు ఇంకా అనుగ్రహించండి ప్రభ నీకే స్తోతం నీకే వదలని అయినా దేవాయేశు ప్రభ చివరి వరకు ప్రభాని యొక్క ప్రేమలో కోలిపోదనైనా ఏసీ యొక్క విశ్వాసంలో కూడా ప్రభావ మీరు మాకు సహం దాయించని ప్రభావ ఏసీ అమ్మ నీ ప్రతి ప్రభా మీరు కాపాడండి రక్షించని ప్రభా నీ సన్నిధికి నడిపించండి ప్రభావ దివాయచు ప్రభా అన్యులం కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ చేసిన ప్రతి ఒక్క కూడా ప్రభావ మీ యొక్క అస్తం తోడించి నడిపించని ప్రభా మార్ కూడా యొక్క సత్యమైన సువాత అందబడాల ప్రభ ఏసీ అలాంటి మరిగొడ ప్రభా నీ సువాత అందబడేలాగా వారి చేతను మాట్లాడండి ప్రభామ ఏశాని సన్నిధికి నడిపించండి ప్రభామ ఏశానికులే కళిణి వదనాలు ప్రభా ప్రమా ప్రభ ఈ లోకంలో ప్రభా అనేక రోగాలతో బాధలు పడిన వారు ఉన్నారు ప్రభా నీ యొక్క అస్తంతో తాకండి ప్రభా స్వస్థపరచండి ప్రభావ ఏశానికుల్లే కళ్యాణ వదనాలి తండ్రి దేమాయసు ప్రభా ప్రతి మరి ఎంతమంది అయితే ప్రభా మోచు ఉన్నారు ప్రభా వారిని అందరిని నీ యొక్క సత్యం మనసు ఏసా మరి వాక్యం చదువుతున్న ప్రభ ఆత్మీగా అర్థం కావాలా ప్రభ ఏసా ఆత్మీయమైన నిధుల మీరు ఇప్పండి ప్రభా నీ కృతుందండి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము కరెక్ట్ గా జీవించాల ప్రభ ఏసా మేము సాక్షిగా నిలబడాల ప్రభ ఏసా మరి మీరే మాకు సాహదాయించిన ప్రభా దేవాయప్రమ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభావం మేము చివరి వరకు నిలబడాలా ప్రభ దేవాయప్రభా మేము దేంట్లో కోలిపోదు ప్రభ ఈ యొక్క దుష్టుని ప్రభ మరి ఎన్నో విధాలుగా శోధనలు పెడుతున్నగా ప్రభావం మేము వాటి అన్నిటి మీద కూడా మేము విజయం పొందాలని ఏసీ అమ్మని ప్రతి ఒక్క దుష్ట శక్తులను ప్రభా ఏ చుకృష్ణామల్ని కద్దించి ఏ చుకృష్ణామంలో ఆజ్ఞాపిస్తున్న ప్రభావ ఏసీ అమ్మకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు మాకు సహాయం దయచేయడం మేము విజయం పొందాల ప్రభా సాక్ష్యం బిడ్డగా నిలబడాల తండ్రి ఏసీ అమ్మని మీద చేస్తారని ప్రభా ఈ యొక్క ప్రార్థన అంతట్లు నీ యొక్క హస్తం తోడించి నడిపించమని నీ యొక్క రాకడాకి సిద్ధపరచుకోమని ఏ చూకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మన ప్రభున ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వారికి వ్యాక్సిన్స్ బారిన కష్టపడుతున్న వాళ్ళందరికీ సదాకాలంతో అయిండు గాక ఆ మేన్